స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తిమంతుడా మంతుడా నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా గొప్ప దేవా ఈ ఘర్షణ కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా దీవారాత్రులు మమ్మల్ని కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించినారు బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా నికే స్థుతులు స్తోత్రమైనా ప్రవ్వా దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రవ్వ మమ్మల్ని సజీ లెక్కలు ఈ యొక్క మధ్య కనసంలో అయినా మీ సన్నిధిలో సమయం గడిపే కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించేందుకే నీకు ఎంతో వందాలు ఇసయ్య సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు అర్పించకుండా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుక నీకు ఎంతో వందాలైనా మా హృదయాలు మీకు అంగీకారం సహాయపడండి మీ సంపూర్ణత సహలతో పరిశుద్ధం నడిపించండి మీ నూతమైన పరిషద అభిషేకం దయచేయండి పాటల ధర మైంప వాక్యంధర మాట్లాడి రానబెట్టు త్వరగా నడిపించి ఆరునంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి నీ నామానికి మేమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ఉన్న తండ్రి ఆమెన్ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ ఉంటానయ్యా మన సారా బ్రతికేస్తానయ్యా నేనుండాలి నయ్యా నేను బ్రతకాలే నేనుండాలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేనుండనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలినయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా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 నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలి నే నేను బ్రతకాలే నయ్యా నేనుండాలి నయ్యా నీ బ్రతకాలే నయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలే నయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తా నయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తు బ్రతికేస్తానయ్యం ఒంటరి పొరు నన్ను విసిగించిన మనుషులెల్లూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పొరు నన్ను విసిగించిన మనుషులేరు నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే మంది అన్నవు నేను నానులే భయపడకు అన్నావు వంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నేనుండాలి నయ్యా బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా నేను రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపి రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కడతా నీవేనా గమ్యము నీ బాటలో నడుచుటా నాకెంతో ఇష్టము విశ్వానికి కడతా నీవేనా గమ్యము నీ బాటల నడుచుటా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తు సన్నిధిలోయతికేస్తానయ్యాం అన్న స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్పదేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడానికి వందలేసయ్య గొప్పదేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపరుచుకొని మమ్మల్ని సజీవెక్కలు నిలబెట్టుకున్నయన ఇక మధ్యకాల మీ సన్నిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపలు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలేసయ్య ఎవరికి లేని ధన్యత ప్రభావ మీరు మాకు నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయి సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగంలో కలుగునుగా నా దేవా మీ వాక్యమే మేము ధ్యానించబోతునుగా ప్రభావ మీకు నూతనమైన పరిషుద ఆత్మాభిషేకమ్మా కనిగరించండి పరలోకోప జ్ఞానమా కనిగరించండి వాక్యంలోని సత్యమే గ్రహించేలాగిన మా ఆత్మీయ తెలిపిన మీరు మాతో మాట్లాడే మహిం పొందమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామంత్రి తులసిలకు రాసిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము వలసలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినం నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఇక్కడ ఒక వ్యక్తి గురించి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన పేరే ఎఫ్రా అయితే మీలో ఒకడను క్రీస్తు చేస్తూ దాసుడినైనా ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని గుచ్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారినై ఉండవ గలవారనై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అయితే ఇది మనం ఎట్లా ఇతడు మీ కొరకును లవోదే వారి కొరకును హిరా పోలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గుర్చి సాక్ష్యం ఇచ్చి చూడండి ఇక్కడ ఒక విషయం ఒక దేవుని సేవకుడు గురించి ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం ఇది మనం జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు పోరాడటం అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి మీలో ఒకడు అంటే అక్కడ ఎంతో మంది ఉన్నారు కదా ఎంతో మంది ఉన్నారు దేవుని సేవకులు అన్నారు ఎంతో మంది పౌలు ఆ యొక్క పత్రిక రాస్తున్నాడు తులసి సంఘానికి తర్వాత తుకి ఉన్నాడు తర్వాత చాలా ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఇక్కడ పరిచారికలు తర్వాత అందరు నమ్మకమైన వాడు వనేసి మస్తున్నారు ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నారు కాబట్టి అయితే పద పైన వచ్చి మీలో ఒకడును అని చెప్తున్నారు పౌలు చూడండి అంతే ఎంతో మంది సేవకులు ఉన్నారు అక్కడ విషయం చెప్తుండే అక్కడ కాబట్టి ఒక్కొక్కొక్క ప్రయాసం ఉంటుంది ఒక్కొక్కరు ఒక విధానం ఉంటుంది కానీ ఎలాంటి ప్రయాసం మనకు కలిగి ఉండాలనే విషయం ఇక్కడ చెప్తుండే ఇక్కడ ఇప్పుడు ఏం మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తం కూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవై ఉండాలని చూడండి మనం ఫస్ట్ సంపూర్ణంగా ఉండాలంట సంపూర్ణంగా ఉంటాం అంటే ఏంటంటే తర్వాసత్యంలోకి పోయినప్పుడే మనం సంపూర్ణంగా తయారవుతాం కాబట్టి సంపూర్ణత ఎప్పుడొస్తుంది మీ మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణంగా కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉంటుండ్రు చెప్తాడు పౌలు చెప్తాడు కాబట్టి ఆ రీతిగానే మనం సంపూర్ణలుగా తయారు కావాలా అనే విషయం ఇక్కడ చెప్తున్నా అనమాట ఎందుకంటే సంపూర్ణలుగా మనం తయారు కాకపోతే ఆయన పోలిగా మనం నడుచుకోలేం ఈ లోకంలో ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవ జీవితంలో మనం చూస్తాం కదా సగం సత్యం సగం అబద్ధం ఉంటుంది ముద్దంతా మంచిగా కొంచెం పులుపు కలిపి ఉంటుంది కాబట్టి ముద్దంతా పులిసిపోతుంది విషయం మనం చెప్తా ఉంటాం కాబట్టి సంపూర్ణ ఎప్పుడైతే అంటే ఒక దశ నుంచి ఒక దశ వరకు మనం ఎప్పుడైతే మనం ప్రయాస పడుతూ మనం పోతా ఉంటామో అప్పుడే మనం సంపూర్ణగా తయారవుతాం అన్నట్టు కాబట్టి ఈ సంపూర్ణ స్థితికి అందరు ఎదగలేరు కొంతమంది ఎదుగుతున్నారు అన్నట్టు ఎందుకంటే అందరికి ఉంటుంది కానీ కొంతమందే దాన్ని పొందుకోగలరు ఏ రీతిగా బహుమానం కొరకు అందరు పరిగెత్తారు కదా బహుమానం కొరకు అందరూ పరిగెత్తా ఉంటారు కానీ బహుమానం ఒక్కడికే వస్తుంది కదా సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ అని వస్తూ ఉంటుంది కానీ బహుమానం అనేది ఒక్కడికే వస్తుంది ఆ రీతిగానే ప్రతి ఒక్కరూ ఆ రీతిగా పరిగెత్తే గానీ మనకు బహుమానం రాదన్నట్టు అంటే ఆశ ఉంటుంది ప్రయాసం ఉంటుంది ప్రతి ఒక్కరు గెలవాలని ఆశ కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే తాత్పర్యం కలిగిపోవాలనే విషయం చెప్తున్నాడు అక్కడ పౌలు కాబట్టి ఇతనికి ఉంది ఆ విషయం ఆయన సంపూర్ణంగా తయారై ఉండొచ్చు ఈ యొక్క వ్యక్తి ఎఫ్రా అనే వ్యక్తి కానీ అందరూ సంపూర్ణ కావాలనేది దేవుని దేవుని చిత్తం ప్రతి దేవుని సేవకుల యొక్క పరి ప్రణాళిక అట్లనే ఉంటుంది అన్నట్టు చూడండి అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఎందుకు ఈ మాట ఇతను చెప్తున్నాను మనం అర్థం చేసుకోవాలా అందరూ సంపూర్ణగా తయారు కావాలన్నాడు కాబట్టి సంపూర్ణ ఒకటకు పౌలు ఎట్లా ఇతను మనం సంపూర్ణగా చెప్పండి సంపూర్ణంగా మనకు కావాలంటే ప్రతి దినము మనము ప్రభువుల సంపూర్ణతలో ఎదగాల ఆయన వాక్యం ఆయన వాక్యం ఏం చెప్తుంది ఆ వాక్యం ప్రకారంగా మనం విధేత చూపించి దాని ప్రకారంగా మనం నడుచుకోవటం తర్వాత చెప్పిన ప్రతి వాక్యానికి విధేయత చూపించి ఆయనలో ఆయనలో ఉండి ఆయన పరిపూర్ణతలో మనం పోవాలంటే ఎంతో ప్రయాసంతో కూడింది అంత ఈజీ కాదన్నట్టు కానీ ప్రయాసమైతే ఖచ్చితంగా మనం పడాలా కాబట్టి సంపూర్ణ స్థితికి ఎదగాలంటే అది ఒక్కసారిగా రాదు అది క్రమక్రమన ఆ ఎదిగే కొంది దేవుడు ఆ రీతి నడిపిస్తూ ఉంటాడు ఇప్పుడు మొదటి శిష్యుడు జన్మించడం అనుకో శిశువులాగా ఉంటాడు పాలు తాగుతాడు తర్వాత కొంచెం ఎదుగుతాడు తర్వాత బలమైన ఆహారం తింటాడు తర్వాత ఒక దసరా నుంచి ఒక దశ వరకు పెద్దవాడు అంటే అన్ని వివేచన కలిగేంత అప్పుడు సంపూర్ణత అంటే ఒక్కసారిగా సంపూర్ణ కాలేరు అన్నట్టు కాబట్టి వాక్యం ఏం చెప్తుంటే అందరూ సంపూర్ణంగా తయారు కావాలని చెప్తుండడ అట్లా కాకపోతే ఏం జరుగుతున్నప్పుడు పడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయనకు అంగీకారంగా మనం జీవించలేం ఈ లోకంలో చూడండి అందుకే మీలో ఒకడును ఎఫ్రా మీకు వందమని చెబుతున్నాడు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తం గుర్చి ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గురించి మనం తెలుసుకోవాలంట సంపూర్ణ గలవారై అంటే సంపూర్ణమైన ఆత్మతో మనం నింపబడాలా అనే విషయం చెప్తున్నా అంటే సంపూర్ణ గలవారై ఉండాలంట మనం మన ఎట్లుండటంట సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత అంటే ఆయన ఆయనను తెలుసుకునే విషయంలో ఎంతో నిశ్చయత కలిగి సంపూర్ణంగా ఆత్మతో నింపబడి ఉంటే గానీ ఇవన్నీ మనకు అర్థంగా అంతగా ఆయన మనం తెలుసుకోలేవన్నట్టు మన ప్రభువుని తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు ఏసు ప్రభు నమ్ముకున్నాను రక్షణ పొందను బాప్తిని తీసుకోను అంటే కాదు ఆయనను సంపూర్ణంగా తెలుసుకోవాలంట సంపూర్ణంగా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఈయన నిజమైన దేవుడు అప్పుడు నీకు శ్రమల్లో పోతున్నప్పుడు నువ్వు కష్టాల్లో సమస్యల్లో శోధనలో పోయేటప్పుడు కూడా అప్పుడు నీకు అర్థమవుతుంది నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఈ శ్రమలన్నిటి నుంచి కూడా నన్ను ఆయన విడుదల కల్పిస్తాడు నేను ఇంకా సంపూర్ణంగా తయారవుతా ఎప్పుడైతే నువ్వు శ్రమల గుండ పోతేనే సంపూర్ణంగా తయారవుతావు బంగారము అది పరీక్షింపబడాలా అది అగ్నిగుండ పోయినప్పుడే దానికి ఉన్న మస్తు మాలిన్యం అంతా అప్పుడు పరిపూర్ణంగా దగదగ మెరుస్తుంది ఇది కూడా అంతే అమూల్యమైన మన విశ్వాసం కూడా అట్లా మెరవాలన్నట్టు కాబట్టి విశ్వాసం మనం చూసినాము విశ్వాసం వేరే విశ్వాస వరము వేరే విశ్వాసం అనేది ఫెయిత్కి సంబంధించింది కాని విశ్వాసం వరం అనేది ఏంటంటే నీకు ఏ సమస్య వచ్చినా సరే ఏది వచ్చినా సరే నువ్వు భయపడవు అంటే భవిష్యత్తులో భవిష్యత్తుని నువ్వు చూస్తావు నీకు నీకు ఏవైతే ఇవ్వాలనుకున్నాడో అది నువ్వు ముందే దేవుడిని నీ హృదయంలో నువ్వు చూస్తావు అది విశ్వాసం అనే వరం అన్నట్టు కాబట్టి అందుకే అంటాడు కదా మన ప్రభు అంటాడు తోమ చూసి నమ్మిన నన్ను చూడ నమ్మిన వారు చెప్పినవా చూడని నమ్మటం అనేది విశ్వాసం అనే వరం అన్నట్టు కొంతమంది చూసి నమ్ముతారు చూసి మీదే పెద్ద గొప్పతనం ఏం కాదు కదా అది కూడా ఒక విధంగా కానీ చూడకుండా నమ్మిన వర అంటే నువ్వు చూడకుండా కూడా విశ్వాసంలో ఆయన గుర్చి నువ్వు నేను చూసినానని చెప్పి ఎంతగా నువ్వు ఆయన వాక్యానికి విధేత చూపించి నువ్వు పోతున్నావో అది గొప్ప ధనియతనట్టు అది విశ్వాసం వరం అంటే అదే అన్నట్టు అలాంటి ఫైట్ మనకుంటదా రేపు ఏం కావాలో ఏం ఏమవుతుందో ఏమైంది అదే ఆలోచిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏ టైంలో ఏమి ఇవ్వాలో సమస్తం మనకు అనుగ్రహించే ఉన్నాడు ఆయన ప్లాన్ చేసి పెట్టిండు ప్రభు సమస్తం ఆయన అనుగ్రహించి పెట్టిండు నీకు ఏ సమయంలో ఏం కావాలా అన్ని దేవుడు ఇస్తాడు కానీ ఒక దశలో మనం ఏం చేస్తామంటే మనం పరిగెత్తిపోతూ ఉంటాము కొన్ని తప్పిదములు చేస్తూ ఉంటాము కొన్ని ప్లానింగ్ సరిగా చేసుకోము అట్లా కొన్ని చిక్కబడుతూ ఉంటాం సమస్యల్లో అయినా కానీ ఆయన కృపగల దేవుడు కాబట్టి తెలుసుకున్న టైంలో ప్రవ్ అన్ను లేపు ప్రభు అంటే తప్పక ఆయన కదా పేతుడు కూడా ఆయన సముద్రం మీద నచ్చేటప్పుడు ఏం జరిగింది ఏసు ప్రభు నడిచినంత చేప చూసినంత చేప నేళ్ల మీద నడిచిండైనా అసాధ్యం కదా సృష్టికి విరుద్ధం అది కానీ పేతురు నడవగలండి నేల మీద యేసు ప్రభు మన ప్రభు కానీ పేతురు చెప్పిండు నేను నడుస్తా ప్రభు ఆ మీద అంటే రమ్మని చెప్పిండు దేవుడు కాబట్టి నేళ్ల మీద నడిచి సగం దూరం పోయిన తర్వాత ఏం జరిగింది గాలి తుఫాను చూసిండు అనుమానించిండు సందేహపడ్డాడు మునిగిపోతాను కానీ ఖచ్చితంగా మునిగిపోయింది అని అప్పుడు ఏసుప్రబంట అల్ప విశ్వాస ఎందుకు నువ్వు సందేహపడ్డావు విషందా అంతవరకు ఈ నడిచిన వాడు చిన్న చివరికి వచ్చే వరకు గాలిని చూసి భయపడి మునిగిపోయిడు ఆయన ప్రవేం చేసిండు ఇచ్చిపెట్టలేదు కదా ఖచ్చితంగా ఆయన అన్నట్టు కాబట్టి అల్ప ఎందుకు సందేహపడ్డావు అంటే అల్ప అనేది నీ విశ్వాసం మొత్తాన్ని కొడుతుంది అది ముద్దంతా మంచిగా ఉండి కొంచెం పులుపు కలిస్తే ముద్దంతా చెడిపోతుంది అట్టనే కొంత అవిశ్వాసం ఉండి ఎంత బలమైన విశ్వాసం నీకుంటే ఏం చిన్న అవిశ్వాసం ఉంటే నీ విశ్వాసం మొత్తం పోతుంది అన్నట్టు మన విశ్వాసం వరం అనేది మనకి ఎంతో అవసరం అది సముచితమైంది అది అంటికి కనిపించింది అన్నట్టు విశ్వాసం అనేది నిజస్వ అదృశ్యమైనవి ఉన్నకు నిజస్వరూపం అన్ని ఉన్న అంటే విశ్వాసం అంటే ఏంటంటే అన్ని ఉన్నాయి వాటికి నిజస్వరూపం అంట అంతగా విశుదీకరిస్తాడు పావులు అక్కడ హబుల్ రచన పత్రిక పదకొండో అధ్యాయంలో కాబట్టి మనం సంపూర్ణంగా తయారు కావాలంటే ఒక దశ నుంచి ఒక దశ మనం పోవాలా కేవలం దేవుని యొక్క నింపబడినప్పుడే అప్పుడే మన జీవితాలు సంపూర్ణంగా మారతాయి అప్పుడు దాకా మారవన్నట్టు అప్పుడు జీవించిన శరీరం భక్తి అంత శ్రద్ధలు బానే ఉంటాయి కానీ శారీరకమైన బలహీతలో మనం పడిపోతూ ఉంటావు ఎప్పుడైతే పరిశుధాత్మ అభిషేకం మనం పొందుకుంటావు అప్పుడు మనం సంపూర్ణతలో దేవు మనం నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు సంపూర్ణతలో పోతూ ఉంటావు ఆయన దినదిన నిన్ను ఆ రీతిగా నడిపిస్తూ ఉంటాడు ఆయన తిరిగి వచ్చినప్పుడే మనం పరిపూర్ణలో ప్రవేశిస్తూ ఉన్నట్టు అప్పుడు దాకా నువ్వు పరిపూర్ణత కావాలసిందే అన్నట్టు అయితే దేవుని ప్రతి విషయంలో దేవుని చిత్తంను కూర్చి ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని గుర్చి మనం సంపూర్ణ గలవ సంపూర్ణ ఆత్మ గలవారై సంపూర్ణ ఆత్మనల్లా నిశ్చయిత కూడా ఉండాల నిశ్చయత అంటే నాకు ఏం కాదు అని కలిగి నిలకడగా ఉండాలంట నిలకడ ఉండటం చివరికి కాబట్టి నువ్వు సంపూర్ణంగా నువ్వు ముందుకు పోవాలంటే ప్రతి విషయంలో నువ్వు నిలకడగా ఉండాలా ఒక దశలో మనం ఏం చేస్తామంటే జింప్ అయిపోతూ ఉంటావు మనం ఒక దశలో మనము ఒక దశలో బాగుంటాము కొంచేపు ఆత్మలో ఉంటాము కొంచసేపులో ఆత్మ నుంచి బయటకు వచ్చి నాకు ఏమవుతుందో మళ్ళీ శారీరకంగా తయారవుతా ఉంటావు మళ్ళా ఆత్మలో పోయినప్పుడు మళ్ళీ బాగానే ఉంటావు అంటే అది నిలకడలేని జీవితం అన్నట్టు కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది సంపత్తిలో పోవటం అందుకు మనం పరశుధాత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం అన్నట్టు ఆయన అభిషేకం లేకపోతే మనం స్టేబుల్గా ఉండలేం ఎందుకు ఆత్మాభిషేకం లేని వాళ్ళు ఎందుకు ఎంతోమంది పడిపోయినారు కదా ఎంతో మంది పరశుదాత్మ పొందుకున్న వాళ్ళు కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దేవునికి ఆ దేవుని ఆత్మకి అవకాశం ఇవ్వలే వాళ్ళు జీవిస్తే దేవుని ఆత్మ ఎదుర్కుంటాడు అక్కడ మన హృదయంలో కాబట్టి ఆయనకు చోటు ఇచ్చినప్పుడు దేవుని ఆత్మతో మనం నడిపింపబడినప్పుడు అప్పుడే సంపూర్ణతలో మనం పోగలం లేకుంటే కాలేమన్నట్టు చూడండి తర్వాత సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారనే ఉండవల్లని నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలో పోరాడుచున్నాడు చూడండి చివరికి ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరూ ఇట్లా ఉండాలా సంపూర్ణంగా తయారు కావాలా దేవుని చిత్తాన్ని సంపూర్ణం తెలుసుకునే సంపూర్ణాత్మ నిశ్చయిత కలిగి ఉండాలా తర్వాత నిలకడగా ఉండాలని వీళ్ళందరి కోసము పత్తి సంఘం అట్లా ఉండాలని ఇతడు ప్రార్థనలో పోరాడుతుండ చూడండి ప్రార్థనలో పోరాడటం అనేది విషయం ఇక్కడ చూస్తున్నాం ఆయన ఎంతగా ప్రార్థనలో పోరాడుతాడండి ఆయన గురించి సాక్షమిస్తుండే పౌలు చూడండి మనం అంతగా ప్రార్థనలో మనం పోరాడగలుగుతున్నామా ఈరోజు క్రైస్తవుల్లో ఎంతో మంది ఆ రీతిగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు అవిశ్వాసంలో జీవిస్తున్నారు లేకలేని జీవితంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం మనం ప్రార్థనలో మనం సమయం గడిపితే ప్రతి ఒక్కరు ఉండాలని ఆయన ఆశ కానీ వాళ్ళకు ఉండాలి కదా ఆశ నీకుంద ఆశ మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం అందరి గురించి కాబట్టి వాళ్ళకు వాళ్ళకు లేని ఆశ మనకుంటుంది అందరు ఉంటే బాగుండని ఆయన చిత్తం కదా కానీ ఎవరు విధేయత చూపిస్తున్న దానికి ఎవరు కూడా విధేత చూపిస్తలేరు కదా అందరు ఆత్మలో బలపడాలని అందరూ సంపూర్ణంగా ఆయన ఆత్మతో నింపబడి పరిపూర్ణత చెంది అనేకుల్ని ఆ సంపూర్ణతలో నడిపించాలా ప్రభు వాక్యంలో ప్రయాసము కొంతమందికే ఉంటుంది కదా చాలా తక్కువ మందికి ఉంటుంది అందుకు మనము ప్రతి క్షణం మనము ప్రార్థనలో అనేకుల కొరకు మనం ప్రార్థించాలా ప్రతి ఒక్కరిట్లా తయారు కావాలని ప్రార్థించాలా లేకుంటే ఏమవుతుందంటే మేము స్థిరంగానే ఉన్నాము మేము సమయంలో ఉన్నాం చెప్పి మనము మనం మనమే మోసం చేసుకున్నట్టు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఇతడు మీ కొరకును అంటే కొల సంఘం కొరకు లవద సంఘం కొరకును తీయర వారి పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అన్నాడు కాబట్టి పౌలు ఎంతగా ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు ఒక దేవుని పౌలు గొప్ప సేవకుడు అలాంటి సేవకుడు ఒక ఒక చిన్న సేవకుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆయన సేవ ఎంత ప్రయాసంతో గుడిందో అర్థం చేసుకోవాలి మనం కూడా అట్లా ఉండాలా మనం అట్లా ఉండాలా అట్లా ఎఫఫ్రా లాగా మనం కూడా అనేక కొరకు సంపూర్ణంగా తయారు కావాలని ప్రవ్వా అని మనం ప్రయాస పడుతూనే ఉంటాం కదా లేదంటారా ప్రయాసం మనకి అందుకే అందరిని మనం ప్రోత్సహిస్తూ ఉంటాం అందరికీ మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాం మనం జాయిన్ కానీ బ్రదర్ వాకింగ్ చెప్పండి బ్రదర్ అందరికీ మనం ప్రోత్సాహిస్తూ ఉంటాం ఎందుకంటే అందరూ ఆత్మీయంగా బలపడాలా ఆ ప్రయాసం అన్నట్టు కానీ ఎవరు ఇది అయితే చూపిస్తున్నారు చూపించే వాళ్ళు చూపిస్తలేరు చూడండి కాబట్టి ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్స్ టైమే కదా మనకు ఒకటే టైం ఉంటుంది వేరు వేరు టైాలు ఉండవు కదా ఏదో ఒక సమయంలో మనము ఆయన వాక్యంలో మనం సమయం గడిపితే ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం ఈ లాక్డౌన్లో అయితే నేను ఎన్నో విషయాలు నేనైతే తెలుసుకున్నా కేవలం సమయం గడపడం వల్లనే ఈ లోకంలో పనుల్లో మనం ఎంతగానో అలిసిపోతూ ఉంటాం ఉంటుంది పనులు ఉంటుంది మనకు చేసుకోవాలా ఉద్యోగాలు చేసుకోవాలా అన్నీ చేసుకోవాలా ఏ దికాని దేని సమయము దేని సమయం దానికి మనం ఇవ్వాలి కదా సరే ఒక దశలో మనకి పరిస్థితి మరి అనుకూలించదు పరలేదు కానీ అనుకూలించినప్పుడైనా కానీ ఉండొచ్చు కొంతమంది అయితే అసలు సమయం ఉన్నా కానీ కష్టమే అన్నట్టు చూడండి ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు లోకంలో మొబైల్ ఫోన్ల మీద వాటి మీద వీటి మీద సమయం పోతూ ఉంటుంది కానీ దేవుని సందిలో గడపాలని ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాడు మన ప్రభు కూడా లవోద సంఘాన్ని మొదటి ఏడు సంఘాల్లో ఆ మొదటి సంఘం ఎపిసి సంఘానికి వచ్చినప్పుడు సంఘం మధ్యలో ఉన్నాడు ఆయన సంఘం మధ్యలో ఆయన మహిమ పొందుతున్నాడు లవతిక సంఘానికి వచ్చేవారికి సంఘం బయట ఉన్నాడు ఆయన తలుపు తడుతున్నాడు కానీ లోపల వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా అంతే క్రైస్తవ సంఘాన్ని దేవుడు మన హృదయాలను తడుతున్నాడు కాని ఎవరన్నా తలుపు తీస్తున్నారు ఆయన తడుతున్నాడు నీ హృదయమో బయట ఉన్నాడు కానీ వాళ్ళు లోపల ఏదోదో చేస్తూ ఉన్నారు ఈ లోకపరమైన వాటి మీద ఈ లోకమైన ప్రోగ్రామ్స్ లో అలిసిపోతూ ఉన్నారు కాని ఆయన తలుపు తడుతున్నాడు తట్టి తట్టి తట్టి ఒక టైం వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోతాడు ఆ అప్పుడు బరిగెత్తుంది అప్పుడు బరిగెత్తి ఏం లాభం చెప్పండి దీపం ఉన్నప్పుడే నేను ఇల్లు చక్కా ఆయన మాట్లాడే ఆయన బయలుపరచేట సమస్తం మనం అనుగ్రహించి ఆ మన్నని తాజా మన్నను మనం నింపుకోవాలా దేవుని వాక్యాన్ని మనం నింపుకోవాలా సమృద్ధిగా నింపుకుంటే ఈ కరువు కాలంలో ఆమోస గ్రంథంలో ఉంటుంది ఎనిమిది వందల పదకొండవ వచ్చినాలో ఈ కరువు కాలంలో అది అన్న పనులు గుచ్చిన కరువు కాదంట ఎహోవో వాక్యమో దేశంలో లేకపోవటం వల్ల కరు అంటారు చెప్తున్నారు అక్కడ ఆమోసి చెప్తారు అక్కడ కాబట్టి వాక్యం అనే ఉంది ఈ లోకంలో అందుకే కోత ఎంతో విస్తారంగా ఉంది కాని పనివారు కొంచమే ఉన్నారు అందుకు మనం ప్రార్థించాల సేవకులు లేపు ప్రవని ప్రార్థించాల మనం మన వ్యక్తిగత ప్రార్థనలో చూడండి ఈ యొక్క ఎఫ్రా కూడా అందరూ అట్లా తయారు కావాలా అని ఈయన ఎంతగానో ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు మనం కూడా ఈ చివరి కాలంలో ఉన్నాం కాబట్టి అనేక సేవకులు లేవాలా గొప్ప గొప్ప దైవజనం లేవాల ప్రతి ప్రాంతంలో దేవుని సేవ విజృంభించి ఆయన సువార్త ప్రకటించబడాలని మనం కూడా ప్రయాసంతో ఎఫ్ఎఫ్ లాగా ప్రార్థించాలా కొరకు మనం ప్రార్థించాలా పౌలంటాడు ఎంతో భారం ఉంది ఎంతో కష్టం ఉంది ఎంతో అయినా కాని సంఘములు గుర్చిన చింత కూడా నాకు ఉందంటాడు ఎన్నో బాధలు కష్టాలు పడుతున్నా కానీ పౌలు సంఘాలు కూర్చిన చింత కూడా నాకు ఉందంటాడు క్రైస్తవుల గురించి కాబట్టి అలాంటి చింత ఉన్న వాళ్ళు చెప్పండి కాబట్టి మనకు దేవుడు అలాంటి కృప ఇచ్చిండు అలాంటి భారాన్ని దేవుడు మనకి ఇచ్చిండు కదా కాబట్టి ఆ బారం కలిగి మనము ముందుకు వెళ్ళాలా అనే విషయం మన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం చూస్తాం ఇప్పువానికి వచ్చిన ఉపమానాలు చూస్తాం కదా ఇప్పుడు చూసినప్పుడు అక్కడ మనకి కనిపిస్తూ నాలుగు గుంపులు కనిపిస్తూ ఒకటి త్రోవ పక్కన పడ్డ గుంపు ఉంది ఒకటి ముంల ఒకటి రాతి నీళ్ళు ఒకటి మంచినీళ్ళలో నాలుగు గుంపులు అక్కడ కాబట్టి ఈ నాలుగు గుంపులు అక్కడ ఏసు ప్రభు విశుద్ధీకరణ చెప్తా ఉంటాడు అక్కడ కొంతమంది ముళ్ళ పొదవలకు పడ్డ గుంపు కొంత కొంతకాలము మంచిగా వాక్యం వింటరు తర్వాత ఏం చేస్తారు ఐగికమైన విచారాలతో ధనమోహంతో తర్వాత వాక్యం అణిచివేయబడిన తర్వాత వాళ్ళు వాటితో కప్పబడి మొత్తమే వాళ్ళ జీవితమే నాశనం అయిపోతూ అంత భయంకరంగా చూస్తూ మన ప్రభు చెప్తుంటాడు అక్కడ అయితే మంచినెల పడ్డ విత్తనం నూరంతలుగా ఫలిస్తుంది అని అక్కడ అక్కడ కూడా మూడు గుంపులు కనుక అనిపిస్తూ ఉంటాయి విభజిస్తాడు దేవుడు ఒకటి ముప్పదంతులుగా ఫలిస్తుంది ఒకటి అరవదంతులుగా ఒకటి నూరంతులుగా ఫలిస్తుంది అక్కడ కూడా డివిడేషన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఏ స్థితిలో మనం ఎదిగినామో అదే స్థితిలో నుంచి మనం ఒక దశ నుంచి ఒక దశకి ఎదిగినప్పుడే కానీ సంపూర్ణ స్థితిలో అప్పుడు సంపూర్ణ ఒకటి ఆయన వచ్చినప్పుడే సర్వసంపూర్ణతలో వస్తాం అప్పుడు దాకా మనం మల్టిఫ్లై అయితేనే ఉండాలా తయారు అవుతూనే ఉండాలా కూడా మనం తయారు చేస్తూ ఉండాలా కాబట్టి దేవుడు ఈ లోకంలో ఎంతగా మనల్ని ప్రేమించండు మనకు ఎంతగానో రక్షణ ఇచ్చాడు అభిషేకం ఇచ్చిండు ఎంత మంచి మంచి తలాంతులు దేవుడు ఇచ్చిండు ఎన్నో విషయాలు దేవుడు మనకి ఇచ్చిండు కానీ ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటాను కానీ అది కోసే వాళ్ళు ఎవరు కోత విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు కొంచెమే ఉన్నారు చూడండి ఒక వాక్యం చూసి ముగిస్తాను యోహన్ సువార్త యోహన్ సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఇది సమర సమరస్తి గురించి చెప్పబడిన వాక్యం ఇది మనం చూస్తాం ఇక్కడ చూడండి ముప్పై ఐదో అధ్యయ సరే అయితే ఇక్కడ ఏసు చెప్తున్నాడు ఏమని ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోత కాలం మీకు మీరు చెప్తున్నారు కదా ఇదిగో మీ కనులెత్తి పొలం చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చింది మీతో చెప్తున్నాను అంటే ఏసుప్రభు చెప్తున్నాడు ఆల్రెడీ ఆల్రెడీ కోతకు వచ్చింది కానీ కోసేవారే కొన్నర మనం కోయగలవా పంట చూడండి కాబట్టి మనం కోసేవారిలా ఉండాలా తర్వాత ఏం చెప్తాడంటే విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు విత్తనం చల్లేవాడు తర్వాత పంట కోసేవాడు కలిసి సంతోషించే కోసేలా జీతం తీసుకున్న శాశ్వతమైన జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటుండంట చూడండి ఆశ్చర్యకరం కదా చూడండి విత్తే వాడిని కోయేవాడును కూడా సంతోషిస్తున్నాడు విత్తే వాడు సంతోషిస్తాడు కోసేవాడు సంతోషిస్తున్నాడు కానీ జీతము పుచ్చుకొని నిత్యం జీవద్ధన ఫలమును సమకూర్చుకుంటున్నాడంట వాడు అంటే ఫలాన్ని సమకూర్చుకుంటున్నాంట అంటే ఎంతగా నువ్వు పంట కోసుకుంటే అంతగా నువ్వు ఫలము నువ్వు సమకూర్చుకుంటూ ఉన్నట్టు చూడండి కొడవలు పెట్టి పొలం చూస్తే విస్తారంగా ఉంది కోత విస్తారంగా ఉంది నువ్వు ఎంత కోస్తావో కోయి ఎంత గోసుకొని నువ్వు ఫలం అనుభవిస్తే అంత పనలు తీసుకుని దేవుని చంద్రులు నువ్వు దినం ఇదిగో ప్రవ్వా ఇంతమంది నేను తీసుకొచ్చిన పిడికిడు విత్తనాలు పట్టుకొని విట్టేవాడు సంతోష పనలు మోసుకొని వస్తాడంట దేవుని సన్నిధికి పాత నిబంధన కాలంలో పనలు తీసుకుని దేవుని చంద్రులు అల్లాడించే ఆత్మీయ దశలో క్రొత్త నిబంధనల కాలంలో పనలంటే దేవుని సేవకులే కదా ఆ పనలు మోసుకొని పంటను తీసుకొని ధాన్యం తీసుకొని దేవుని సన్నిధి తీసుకొని రావాలి ఫలం తీసుకొని రావాలని సన్నిధికి సమకూర్చుకున్నారు సేవ చేసే వాళ్ళు చేస్తున్నారు సమ కూర్చుకొని చూసుకుంటున్నారు కొంతమంది నేను ఎక్కడ పోవాలని ఎక్కడ పోవాలని చెప్పి ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంత రకరకాల వ్యక్తులు ఉన్నారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మీరు చెప్తున్నారు ఇంకా నాలుగు నెలల తర్వాత కోత వస్తుందని కానీ నేను చెప్తున్నా ఆల్రెడీ ఆల్రెడీ కోత విస్తారంగా ఉంది ఆల్రెడీ కనులు ఎత్తే నువ్వు చూడు నీ కనులు చూడు నీ ఆత్మనీయతలతో చూడు ఎంత మంది ఈ లోకంలో ఎక్కడ పడితే అక్కడ సేవ ఎంతో విన్నో ఎన్నో ప్రాంతాల్లో సువార్త లేదు గ్రామాలలో శువార్త లేదు అక్కడ పోయి చేయొచ్చు కదా ప్రభు అదే చెప్తున్నాడు అక్కడ కానీ కోసేవాడు కోస్తున్నాడు సమకూర్చుకున్నాడు ఎంతో కష్టపడి సేవ చేస్తూ వాళ్ళ ఫలాన్ని సమకూర్చుకుంటున్నారు ఆత్మలు సంపాదించుకుంటారు సమకూర్చుకుంటున్నారు వాళ్ళు అక్కడ తర్వాత విత్తువాడు కోయవాడును మాట ఈ విషయం సత్యమే చూడండి ముప్పై ఎనిమిది చాలా కష్టంగా ఉంటది వాక్యం చూడండి మీరు దేనిని గురించి కష్టపడలేదు దాని కొయ్యటకు మిమ్మల్ని పంపితిని చూడండి ఎవడో పొలం వేసిండు కానీ దేని గుర్చి మీరు కొయ్యలేదు కష్టపడలేదు దాని దాని కొయ్యటకు మేము పంపించాడు కాబట్టి పంట ఒకటి వేసిండు కానీ వాడు కొయ్యలేకపోతున్నాడు కానీ దేవుడు ఏమైంది కోసేవాడు కోసేవాడు అది కొయ్యటానికి మిమ్మల్ని పంపిస్తున్నా ఈజీ కదా నువ్వు పంటేలేదు వేయలేదు విత్తనం దొన్నలేదు దున్నలేదు ఏం చేయలేదు అయినా కానీ దేవుడు నీకు పంటిస్తున్నాడు కానీ అది కూడా మనం కొయ్యలేకపోతే కష్టం కదా అది కూడా మనం కొయ్యలేకపోతున్నామే ఇతరులు కష్టపడినరు కానీ వారి కష్టంలో మీరు ప్రవేశిస్తున్నారు కదా కష్టపడ్డ వాళ్ళ దాంట్లో మనం పోయి ప్రవేశిస్తున్నామంట మనం కష్టపడలే అయినా కానీ దేవుడు మనకి పొలం ఇస్తున్నాడు కదా ఆత్మల్ని ఇస్తున్నాడు కానీ ఆ ఆత్మలన్నా మనం సంపూర్తిలో నడిపిస్తున్నావా వాళ్ళ సంపూర్ణ ఆత్మ కలిగి ప్రభు చిత్రంలో సంపూర్ణంగా నడిపించాలనే సేవకులకి ఎవరికొని చెప్పండి భారం ఊళ్ళలో గ్రామాల్లో పోతే మీకు తెలుస్తుంది విశ్వాసులు విశ్వాసల్లాగా ఉన్నారు సేవకులు సేవకుల్లాగా ఉన్నారు వాళ్ళు ఎప్పటికి విశ్వాసాలే ఉన్నారు ముసళాలు ఇంకా వాళ్ళు అట్లనే కూర్చొని వినిపోతున్నారు ఎప్పుడు వాళ్ళు తయారు కావాలా ఎప్పుడు సేవకులకి తయారు కావాలా ఎప్పుడు దేవుని వాక్యం ప్రకటించాలా వాళ్ళు సంపూర్ణ ఆత్మ కలిగి దేవుని చిత్తాన్ని గుచ్చి తెలుసుకొని ఎప్పుడు వాళ్ళు సేవ చేయాలా అట్లా తరబితి కావాలని ఎఫప్రా ప్రయాసపడి ప్రార్థన చేసి సేవ చేస్తుండ్రు కానీ ఈరోజు మనం ఎట్లా ఉన్నాం మనం పరిశీలించుకోవాలి కదా ఎఫ్ఎఫ్ లాగా ప్రభు చెప్తున్న అక్కడ కోత విస్తారంగా ఉంది పోయి కొయ్యండి ఎంతగా ఉంటే అంత మీకు కష్టపడకుండా మీకు పొలం ఇచ్చేస్తా పండిన పొలమే మీకు ఇస్తున్నా పోయి కోసుకోండి అంటే దానికి కూడా మనుషులు విధాత చూపించరు చూడండి ఇది మన బహు కష్టంగా ఉంటుంది కదా ఇది కాబట్టి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మన సేవా జీవితంలో అని రాకడ బహు సమీపముంది క్రీస్తునామం ఎరగని చోట్ల వెళ్ళి మనం వాక్యాన్ని ప్రకటించాలా ఏసు ప్రభు అంటాడు మిమ్మల్ని ప్రేమించే వాటిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిది శాస్త్రులు పరిచయం అట్లనే చేస్తున్నారు కదా శాస్త్రుల నీతి కంటే పరిచయల నీతి కంటే మీ నీతి అధికంగా అమ్మన్నాడు కాబట్టి ఎలాంటి నీతి వాళ్ళది శాస్త్ర పరిచయలుది స్వనీతి వాళ్ళది స్వార్థంగా జీవించిన వాళ్ళు ప్రభును అవమానపరిచిండ్రు ఎంతగా చేసి అలాంటి నీతి పంతులు కానీ దేవుని సేవకులు అని చెప్పుకుంటారు కానీ ఆ రీతిగా జీవిస్తున్నారు వాళ్ళు కానీ ఈ లోక దృష్టిలో అట్లనే ఉన్న మనం కూడా కదా ఆయన దృష్టి ఎంతో మనల్ని అవమానిస్తారు ఎంతో మంది మన నిందలు మోపుతుంటారు అయినా కానీ నువ్వు ఆయన కొరకు ఈ లోకంలో ఉన్నావు అది మన జ్ఞాపకం చేసుకోవాలా కోత విస్తారంగా ఉంది ఎంతో మంది విశ్వాసులు విశ్వాసల్లాగా ఉండిపోయినారు సేవకులు సేవకులాగా ఉన్నారు వాళ్ళకి తెలీదు మార్గం ఎట్లా పోవాల ఏ రీతిగా ఉండాలని ఊర్లలో గ్రామంలో సేవ ముగ్గురు పార్సర్స్ ముగ్గురు పాస్టర్లు ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు ఎట్లా చేయాలో ఏం చేయాలో కానీ మార్గం తెలియదు కానీ ఏం చేయాలని నిరుత్సాహం ఉన్నారు వాళ్ళ దేవుడు ఇచ్చిన వాళ్ళని ముగ్గురిని వాళ్ళ ముగ్గురు మంచిగా సేవ చేస్తాం ఇప్పుడు అక్కడ ఊళ్ళో గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ సంఘాలకే పరిమిత అయిన అలాంటి వాళ్ళని గ్రామాలకి సేవగా తీసుకెళ్తారు అన్ని మధ్యలో తీసుకెళ్తా ఉంటే వాళ్ళు వాక్యం ఎట్లా చెప్పాలని ఆ రీతికి మనం ట్రైన్ చేయాలి కదా వాళ్ళు సంపూర్ణంగా దేవుని చిత్తం ఏంటంటే ఆదివారం వాక్యం చెప్పి గమనం ఉంటాం అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఇంకా ఎన్ని విషయాలు చేయాలా మనం ఎన్నో విషయాలు మనం చేయాలి బైబుల్ ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడ్డాయి అవన్నీ విశీదీకరించే వాళ్ళకి కూర్చోబెట్టి ఎంతగా టైం పెట్టి సమయం పెట్టి వారం వారం పోతూ వాళ్ళకి ఎన్నో త వాక్యం చెప్తా ఉంటే మంచిగా తరివిద్యి ఇప్పుడు అనిల మధ్యలో పోయి సేవ చేస్తున్న వాళ్ళు మూడు మూడు సంఘాలు స్థాపించే అనిల మధ్యలు అక్కడ ఊర్లో అది రెడ్డీస్ కమ్మలు అలాంటి పెద్ద పెద్ద అగ్ర వాళ్ళ దగ్గర చూడండి ప్రభు మార్గం చూపిస్తాడు ఏ రీతిగానే సరే పోతే విస్తారంగా ఉంది నువ్వు పో నువ్వు అడుగు ముందుకు వేస్తే దేవుడు మార్గాలు డోర్ ఓపెన్ అయిపోతాయి మార్గాలు తెరుస్తాడు దేవుడు కాబట్టి మనం అడుగు పెట్టాలి కదా ఏసు ప్రభు ఆయన శోధింపబడిన తర్వాత ఆయన అడుగు పెట్టి ముందుకు వెళ్తా ఉంటే ఎన్నెన్నో ఆ జనాలు ఎంతో మంది దేవుడు ఆయనకి ఎంతో మంది స్వశ్రద పొందినరు రక్షణ పొందినరు గుడ్డి వాళ్ళు కుంటి తెలుసుకున్నారు ఆయన ఆయన కీర్తి ఆ ఆ దేశం ఈ రోజు ఆయన ప్రకటిస్తే మనం అడుగుపెట్టి నాయన ప్రభావంలోకి వేలా స్తోత్రాలు దేవేశం వాక్యం బట్టి నీకు వందన స్తోత్రాల దేవ దేవా నీరు కట్టి ఫలించండి మా ప్రభా దేవా ప్రభా పౌలు దేవ కులస రాసిన దేవ పత్రికను బట్టి నీకు వందన స్తోత్రాలు దేవ అక్కడ దేవాయస్మరు సేవ విషయమయ్యే ఎంతగానో భారంతో ఉన్నారు మా ప్రభ ప్రతి ఒక్క దాసులు ఉన్నారు మహాప్రభ మీరు దేవాయస్మనిమసు ప్రతి ఒక్కరు ఉన్నారు మా ప్రభా నీ సేవ పరిపూర్ణంగా ఉండాలి మా సంపూర్ణంగా మేం ఉండటం సాయం చేయండి మా ప్రభా నీక మెండైనా దీవెనలు కుమరించాడు మా ప్రభా మా పైన దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్క వచ్చేసరి కృష్ణించండి మా ప్రభా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవాయస్మకాల వాక్యం వినే భాగం మాకు దయచేసి దాన్ని బట్టి స్థాయి మా ప్రభా దేవా మా ప్రభా ఎంతో మంది రాలేదు మా ప్రభు వచ్చట సాయం చేరించాడు మా ప్రభా నీకు అష్టం కుమరించాడు మా ప్రభా దేవాడు ఇంకెంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు మా రక్షణ కలిగే బిడ్డలకు మేము ప్రాణిస్తున్నాం మా ప్రభా ప్రతి ఒక్కరు రక్షణ మార్గం తెలుసుకుని వస్తా సాయం చేయండి మా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవ ప్రతి ఒక్క క్రీష్ను గద్దించండి మా ప్రభా దాంట్లో మీరే సాయం చేసిన వందనా స్తోత్రాలు దేవాయస్ మహప్రభ ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డలు ఉంటా సాయం చేయండి మా మీరే తోడైనాడు మా ప్రభావ దాంట్లో దేవాయస్సు మా ప్రభా ఎంతగానో దీనస్థితిలో ఉన్నాం మా ప్రభావ బిడ్డను దేవ లేవనెత్తాడు మా ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరిచండి మా ప్రభా నీ తట్టు తిరిగే బిడ్డలు ఎంతగానో ఉన్నారు మా ప్రభ కానీ మాప్రభా తిరగలేకపోతున్నారు మా మంది వచ్చిటకు శామించండి మా ప్రభా నీకు అసలు మీరే తోడైనాడు మా ప్రభా ఫ్యామిలీలో ప్రతి ఒక్క తీసివేయండి మా ప్రభా సమస్య నుండి తీసివేసి మీరే తోడైనాడు మా శాంతి సమాధానాలు దయచండి మా మీరే తోడైన బట్టి వందన స్తోత్రాలు దేవాయస్ మా దేవ మా ప్రభావ మీకే పత్తి ఒకటి మీరే ఉండి స్వస్సపరచండి మా ప్రభా నేనే అని చెప్పారు మా మా ఇంట్లో ఎటువంటి దేవాయస్మరణ ఏది ఉండని స్వస్థపరచండి మా ప్రభా దీర్ఘాయ ఇవ్వండి మా ప్రభా మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్నేస్ క్రిస్ పేట వేడి కూర్చడం trabajo español era salario correction material particular palabra masculino masculino masculino y cuando post y por entonces de mando de la vasca va que dice con tiene con problema hasta los poder mando y es mismo amén స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి నీకెంతో వన్నా లేసయ్యా సర్వోన్నతుడా వాకిందడం మీరు మాట్లాడే మమ్మల్ని బలపరచడం నీకు ఎంతో వందాలేసయ్యా మేము సంపూర్ణ ఆత్మ గలవారి నిశ్చత గలవారి నిలెక్కడ ఓ ప్రవ్వా నా తండ్రి ప్రార్థనలో మేము పోరాలు అనేకులు ప్రభావ సంపూర్ణలోకి రావాలా ప్రవ్వా అనేకల ప్రభాస్ సర్వశత్తులకు రావాలా మతపరమైన జీవితంలో నుంచి ప్రవ్వాళ్ళందరినీ ప్రభావ మీ సత్తులను నడిపించాలా ప్రవ్వా అలాంటి భారంగా మేము ముందు పోవాలని సహాయపడినైనా ఎంతో భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాంనైనా మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపచ్చండి స్థిరపచ్చండి దేని విషయంలో మేము భయపడుకున్నానైనా విశ్వాసమనే కర్త దాన్ని మీ వైపు చూస్తూ మా గురి మేము పరిగెత్తాలా మాకు ఇచ్చిన తలాంతులు మీ మైమికొరకు మేము వాడుకోవాలా ప్రవ్వా నా దేవా కోత ఎంతో విస్తారంగా ఉంది ప్రవ్వా పనివారు కుదుగున్నారనైనా ప్రవ్వా పనివారిని దయచేడు నైనా కన్నులు ఎత్తి చూడమంటున్నారు ప్రవ్వా విస్తారంగా కోత ఉందన్నారు కాబట్టి మేము కొయ్యాలా ప్రవ్వా పంటను జమ చేసుకుని ప్రవ్వా ఒకనొక దినానికి ప్రవ ఆ కొంట పంటను తీసుకొని మీ సన్నిధికి రావాలా ప్రవ ఎంతో మంది ఆత్మల ప్రభావిస్త గొప్ప సమూహాన్ని ప్రభావం తీసుకొని రావాలి మీ చెంతకనైనా అలాంటి సేవలోకి మీరు మమ్మల్ని నడిపించండి ప్రవ అనేక చోట్ల అనేక ప్రాంతాలకు మేము వాఖ్యను ప్రకటించి అనేకులు ప్రభావ మీ చెంత నడిపించాలి అలాంటి సేవలోకి మమ్మల్ని అందరూ నడిపించండి ప్రదర్శిస్తారు అందరు మీరు నూతనంగా అభిషేకించి బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాహిపెట్టుకొని మీరు ఆ కొరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టం తండ్రి ఆ మెయిన్ మన ఏ క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబిపిఎం గ్రూప్ లో బ్రదర్శిస్తల కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైన గాక ఆమెన్ ఆమెన్ అన్న ప్రెసిడెంట్ అందరికీ